మహబూబ్ నగర్ కి వెళ్ళిపోవలసి ఉంటుంది మహబూబ్ నగర్ వాళ్ళు రంగారెడ్డి లో ఉద్యోగం చేయకూడదు ఎన్జిఓ ఇలాంటి జీవో ఎక్కడైనా ఉంటుందా జీవో సిక్స్ వన్ జీరో ని తెలంగాణ ఎన్జిఓ అసోసియేషన్ బిక్టర్ అప్రోచ్ చేస్తారు ఆ జీవో ఎందుకంటే ఆ జీవో ప్రకారం జీవో మీరు కనుక ఈ స్పిరిట్ మీరు అప్లై చేస్తే రంగారెడ్డి డిస్టిక్ లో మంది కానిస్టేబుల్స్ ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి రంగారెడ్డి డిస్టిక్ట్ అంటే ఏంటండి అడిగి రంగారెడ్డి డిస్టిక్ట్ కియా రంగారెడ్డి డిస్టిక్ట్ హైదరాబాద్కే అలా తెచ్చారు అదే పొలిటికల్ పొలిటికల్ నేమ్ ఏదో రంగారెడ్డి గారి పేరు మీద ఏదో పెట్టాలని తెచ్చారు ఐ హంగారెడ్డి అండి ఆడ హైదరాబాద్నండి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఇక్కడ పిల్లలు ఎవరో ఉంటారు ఏదో ఉంటున్నారు వీళ్ళందరూ పదమూడు వందల కానిస్టేబుల్స్ వీళ్ళందరూ దేహు బడ్ అగర్ పదమూడు వందల పదమూడు వేల కూడా నా గుర్తులలో దే హి అండ్ ఇన్ దాట్ సమ్ హ్యావ్ టు బి సెంటర్ టు రాయలసీమ అండ్ సమ్ హ్యావ్ టు బి సెంటర్ టు మహబూబ్ నగర్ టైట ఆర్జి నెంబర్ అవుట్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ టు బి క్రిస్ట్ టు మహబూబ్ నగర్ బికాస్ దే కే్రమ్ మహబూబ్ నగర్ అది సిక్స్ వన్ జీరో జీవో ఎందుకు Politicians divide and rule policy, British people do that they needed it. Because they have to do their own culture, they have to do their own policy. Why should they follow that policy? Why can't they simply say we are all one? We are all one. This is equal opportunity. Like in western countries, in western countries there is equal opportunity employer plus over and over. Nothing else is said. అని చెప్పిన వాళ్ళు డెవలప్ అవుతారు సో ఈ విధంగా ఈ అనుష్ ఈ ధర్మాల్లో నేను చెప్పాను ప్రాంతీయ భావన నేను పలానా జిల్లా వాళ్ళని ఒక ఆయన అంత విన్నాను నేను బందర్ నుంచి వచ్చానుండే బందరువాళ్ళు అంటే ఏమిటనుకుంటున్నాను అనుకున్నాను బందర్ నుంచి వచ్చేట అంటే బందరు వాళ్ళని అంటే అదే సంసింగ్ స్పెషన్ అదే అంతే విన్నాను నేను సో ఇలాంటి ధర్మాలలో అలా వలసి కటంట్ చేసి కూర్చోటం అన్నది చాలా తప్పదు డ్రైవ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్ ఓ మహాత్ముడు అన్నారు నాతోటి అసలు ఆయన అన్నది నేను ఆశ్చర్య ఆయన అన్నారు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ అనే పాయింట్ దట్ ఈస్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ వేదాంత అండి అన్నారు దీ బినింగ్ ఆఫ్ వేదాంత్ మీకు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ అనేది కూడా ఇంకా మీకు రాలేదంటే ఇంకా నువ్వు తత్వమసి ఎప్పటి మాట నేను బహు దూర దిల్లీ బహు దూర సో ధర్మ శబ్దాని కోసం చెప్పాను నేను ఇది ఆది ధర్మవాన్ నాసి సజ్జత్ తత్వమసి అంటే మరి నేను ఏంటండి మరి ఏమి నేను కాబట్టే అంటే ఏంటనమాట వీడి కాళ్ళ క్రింద భూమి తీసేసినట్టు అయిపోతుంది ఇదేమీ నువ్వు కాదంటే ఇంకా వాడు నిలబడ్డదే అవన్నింటివిగా నిలబడి ఉన్నాడు వాడు వాటికి నిలబడ్డానికి ఆధారమే ఇవన్నీ ఇవేమీ నువ్వు కాదు అసలు నేను ఇంకోటి చెప్తూ ఉంటా నేను చెప్పింది వీరు ముఖమే వినే చేసుకుంటూ ఉంటాను జనం ఎక్కడ ఉంటుంది అదేంటంటే యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి మేల్ ఆర్ ఫిమేల్ యుద్ల్ నాట్ నో ఆఫ్ యు ఆర్ అది ఇంపార్టెంట్ మేల్ ఫిమేల్ సుఖమహర్షికి మేల్ ఫీమేల్ వివేకం ఉండేది కాదు విభాగా ఉండేది కాదు వ్యాసమహర్షికి ఉండేది అని భాగవతంలో చెప్పారు సో టు దాట్ ఎక్స్టెంట్ ఇట్ మ్యాటర్స్ అంటే మరి ఏమంటారు మనకు మనకు సాధ్యం కాదని చెప్పడం కోసం చెప్పలేదు నేను వ్యాసమహర్షి సుఖమహర్షి అని నేను ఎందుకన్నానంటే ఒక ఆ భాగవత సంస్కారాన్ని కూడా అది మనకి సాధ్యం కాదు వాళ్లకు మాత్రమే సాధ్యం అలాంటి అభిప్రాయం నాకు లేదు నేను అలా చెప్పను అసలు వాట్ ఎవర్ వాస్ పాసిబుల్ ఫర్ సుఖమహర్షి ఈజ్ ఫర్ యూ అన్ మీ బికాజ్ వాట్ ఈజ్ షుకర్ ది సేమ్ థింగ్ యు ఆర్ అన్న ది సేమ్ థింగ్ ఐ ఆమ్ అత్వం వచ్చి ఒకే ఆత్మతత్వం ఆత్మతత్వంలో భేదము సుఖరాము లేదు మీరు గృహారంతం చదివితే మీకు ఆ భేద నిరాకరణం ఎంత పకంబిండిగా చేస్తారో ఎంత ఆగ్రహంతో చేస్తారో తెలుస్తుంది కాబట్టి దేశకాలముల చేత నిర్మాణమైన భేదం ఏది కూడా ఆత్మస్వరూపంలో అంగీకారం కాదు కనుక సో ఎత్స తర్హి నేను మరి అయితే నేను ఏంటి నేను అనుకున్నది ఏది నేను కాకపోతే మరి నేనే సత్ సత్వసు ఏది సచో అది నువ్వు వెరీ ప్రాక్టికల్ బోధన ఏది సతో అది నువ్వు అంటే వెరీ ప్రాక్టికల్ ఏది బ్రహ్మ అది నువ్వు అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ప్రాక్టికల్ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఆ బ్రహ్మను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది అంత ప్రాక్టికల్ కాదు యూఆర్ పూర్ణ అంటే అంత ప్రాక్టికల్ కాదు ఇట్ హ్యాస్ టు బి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ అదే మాత్మ బ్రహ్మ అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కానీ యొక్క సెట్ తత్ఫమస్ ఏంటంటే ఏ ఎక్స్ప్లెనేషన్ నాకు అక్కర్లేదు ఇట్ ఈస్ సో ప్రాక్టికల్ ఇట్ ఈస్ న వన్ హియర్ అది ఎలాగంటే బియింగ్ వాటాన్నిలోకి వచ్చేస్తాం ఆ బియింగ్ ఉన్నదే ఆ ఉనికి యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ వెన్ వీ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ద మైండ్ రిజాల్వ్స్ వెన్ వ్యూ లుక్ అట్ ది వర్ల్డ్ ద మైండ్ బికమ్స్ లైక్ ఎ మంకీ వెరీ యాక్టివ్ పరాన్సిఖాన్ సో లుక్ అట్ యువర్ సెల్ఫ్ Look at yourself anta arthaam. What is there to look at yourself? Can anybody look at himself? Can you look at yourself? It is not possible. You can only look at your image. Therefore, look at yourself anta arthaam. Stop looking at the world an arthaam. Stop looking at the world an arthaam. Be conscious of yourself anta. Stop being conscious of the world an arthaam. World will be a certain point of question. Kodim is aesthetic, may the other western, kasi chavuta hai. వాళ్ళ గురించి ఆలోచిస్తారు వైశ్యుడికి థింగ్ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించుతాం సెవెన్ అయితే బ్రేక్ఫాస్ట్ మొదలుపెట్టి ఇంకా వాళ్ళే కదా సిక్స్ థర్టీ టు సెవెన్ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు ఏం చేయమంటాం వాళ్ళ గురించి ఆలోచించడం మానేయను ఎలా మానేయమంటారు అది ఆ వ్యక్తులు పెట్టుకుంటుంది గాయత్రి మీద నీకు ప్రీతి ఉంటే గాయత్రికి జపం చేయి అయితే రామనామం చేయి ఏది సింపుల్ అది చేసుకో నీకు ఏది మనస్సుకే మనసుకి రిజాలో చేసేందుకు ఉపయోగపడుతున్నది చేయి అయితే వాతావరణంలో ఉండు అయితే ఆయాంలో ఉండు ఏదో ఒకటి చేయి you will discover, you will discover. Why a gezever peace shall He? A unikyas, that being, the sense of being az hedhya me ornament a ne viṣayayani should discover this Āhail ta madaka wo this day discover to be harta Dirang ali He своих e Francis then he then a, a, a the next step seg tevo ten he Nee no, a unikyas alay lin establishing అన్నిటి దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది అని తెలియాలి దట్ ఈస్ ది ఫైనల్ ప్రెసో యూ హ్యావ్ టు క్రాస్ దాట్ అది క్రాఫ్ చేయటం కష్టం ఎందుకంటే దానికి కీలకం ఎక్కనుంది అంటే దేహాభిమానమే కీలకం మనము దేహమే నేను అనుకోబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఇంక్లోజ్ అబ్సర్ఫింగ్ స్పేస్ అన్నది రెస్ట్రిక్ట్ అబ్సెల్ఫింగ్ టైం దేహమే నేను అనుకోబట్టి దేహమే దేహాభిమానం గనక మీకు సగలిపోతే మీరు దేహాభిమానం సగలిపోతే యూఆర్ ట్రాన్స్సెండింగ్ టైమ్ అండ్ స్పేస్ దట్ ఈస్ వాటింగ్ క్షేత్రం స్పేస్ టైమిన ట్రాన్సెండ్ చేసేస్తారు యు ఆర్ ఆల్రెడీ ద బీయింగ్ దేహాభిమానం సగలిపోతే దేశకాల పరిచ్ఛేద రహితమైనటువంటి అఖండ సత మీరు ఏకత అంటే అహం బ్రహ్మాస్మే ఐకత ఇట్ ఈస్ దట్ సింపుల్ దట్ మీయర్ అంతేతం ఉపనిషత్తు అని పేరు దూరంగా ఉంటే ఉపనిషత్తు ఎందుకు అవుతుంది ఉపాంఠి దగ్గరగా ఉన్నదాని పేరు ఉపనిషత్ అమర్నాథ కైలాసం వెళ్లాల్సి వస్తుంది ఉపనిషత్తు అవ్వదు తీర్థయాత్ర అవుతుంది దగ్గరగా ఉన్నది ఉపనిషత్తు కాబట్టి ఇట్ ఈస్ నియర్ ఎస్ట్ యూ ఇట్ ఈజ్ హైలీ అక్సెసిబుల్ ఇట్ ఈజ్ అటైనబుల్ బట్ మీరు కనుక సంసారాసక్తులైతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ యూ కె నాట్ కమ్ ఎనీవేర్ నియర్ దాట్ ఇట్ ఈస్ దట్ ఫాస్ట్ మీరు మీరు ఈశావాస్యం చూడలేదు ఎద్ధూరే తద్ దూరే తద్ అంతికెత్ దూరే తత్ ఊ అంతికె అది దూరంగా ఉంది మరియు తట్ అంతికె దగ్గరగా కూడా ఉంది వెరీ ప్రాక్టికల్ సత్ సత్ అన్నది ఈ సద్విద్య అన్నది మోస్ట్ ప్రాక్టికల్ మీకు ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి జీవ బ్రహ్మైత్యం ఏది కలదు జీవ బ్రహ్మైత్యాన్ని చెప్తారు ఉపనిషత్తుల్లో నథింగ్ లెఫ్ట్ అండి నథింగ్ లెస్ట్ అండి జీవ బ్రహ్మైత్యం చెప్తారు అది మీకు ఎప్పుడు అవగాహనకు వస్తుంది ఎప్పుడు ఆకలంకు వస్తుంది అది వేరే సంగతి బట్ చెప్పేది మటుకు జీవ బ్రహ్మైత్యం ఈ జీవ బ్రహ్మత్యాన్ని చెప్పి దాంట్లో ఒక్కొక్క పనిషత్తు పద్ధతి ఒక్కొక్క రకంగా ఉంటుంది వీటన్నింటిలోకి కూడా చాలా ప్రాక్టికల్ది సద్విద్యూ వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఎందుకంటే ప్రధానమణ మహర్షి చెప్పినట్టుగా అయాం అన్న దాంతో ఎవరికి సందేహం లేదు ఎవరికి బోధించక్కర్లేదు అయాం అంటే ఏమిటి ఏం బోధించాలండి అయాం అంటే ఏటో బోధించక్కర్లేదు తత్వమశి అంటే ఏమిటో బోధించాలి అహమాత్మ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ బోధించాలి కాని అయాం నేను నేను నేను అంటే అయాం అంటే నేను నేను అంటే నేను ఉన్నాను అని అర్థం నేను అంటే నేను ఉన్నానండి అది అది తెలియని వాడు ఎవడైనా ఒకరిని నా డిగ్రీ తీసుకురండి నేను వేదాంతం బాధని చెప్పుడు మానేస్తాను అయాం తెలియని వాడు ఉంటాడండి తర్వాత ఇంకొకటి అయాంకి ఎప్పుడైనా దూరంగా ఉండగలరా మీరు అయామును విడిచిపెట్టి ఉండగలరా మీరు మీరు ఆత్మస్వరూపానికి దూరంగా లేనే లేరు అయామే ఆత్మ అహమాత్మ అదే ఆత్మ ఆత్మే అయాం అయాం అన్నట్టుగా కనపడుతోంది స్ఫురతి ఈ స్ఫురతి అనే పదాన్ని మహాత్ములు హిందీలో ఫర్ ఫర్ రహాహి అని అంటారు అంటే బుడబుడని బుడవలు వస్తున్నట్టు నీరు గూడని బుడవలు వస్తాం ఏటి ఏమిటి ఏమిటి బుడవలు వస్తుంది అలాగే ఆత్మ చైతన్యమే అహం అహం అహం అనేది అందుకోసమే అహం అహమితి అది అహమ్మని వచ్చి ఊరుకోదు అలా వస్తూ ఉంటుంది అహం అహం అహం కాబట్టి అహంకి ఎవరూ దూరంగా లేదండి అహమ్మే సత్యం సత్యే అహం రూపంగా ప్రకటన అయింది సత్యే మైండ్ లో రిఫ్లెక్ట్ అయినప్పుడు అహం అహమ్మన్ వచ్చింది యు హోదా టూ దట్ రిఫ్లక్షన్ ఆ రిఫ్లక్షన్ అని పట్టుకో అహం తర్వాత వచ్చి దాన్ని పట్టుకుంటే ఏముంది జూలిద ఏమీ లేదు ఆ అహమ్ని అహమ్మని పట్టుకో అహమ్మను పట్టుకుంటే ఆ రిఫ్లక్షన్ ని పట్టుకుంటే నీకు ఆత్మస్వరూపంలోకి విలీనమైపోతావు ఆత్మస్వరూపాన్ని పట్టుకోవు దాంతో విలీనమైపోతావు దాన్ని పట్టుకోది నివేది నివేది అయితే పట్టుకోవడమే ఉంటుంది దాంతో విలీనం అవడమే ఉంటుంది అది అయిపోవడం అది అయ్యేవన్నావు అది నేను కాదేమో అనే భ్రాంతి పోతున్నావు దాన్ని తత్వం వస్తుంది అవిద్యా మోహపటాధి నహనాత్ మోక్షిత గంధార పురుష వచ్చా ఇది ఎలాగ ఉంటుందంటే ఆ గంధార పురుషుడికి ఈ పుణ్యాత్ముడు ఆ కళ్ళకు కట్టిన గంటలు ఉప్పేసాడు వాడు ఒప్పుకోలేడు ఎందుకని చేతులు కూడా వింటి కట్టేశాడు వాడు అదే మనుషులు చేతుకు కట్టేశారు ఇంకా వాడేమి ఒప్పుకుంటాడు ఇతను కళ్ళకు గంటలు ఉప్పేశాడు చేతులు కాళ్ళ కట్లో కళ్ళకు గంటలు విప్పేశాడు గంధార ఈ సద్విద్య అంటే అది ఆ కళ్లకు ఉన్న గంటలు విప్పేసినట్టు అయిపోతుంది అవిద్య మోహము అవిద్య దాని నుంచి మోహము అది ఇట్లా అంటే ఆత్మస్వరూపం అనేది వీడికి తెలియదు దాని కారణంగా అనాత్మని ఆత్మ అనుకుంటూ ఉంటాడు అది మోహం ఆత్మస్వరూపము పూర్ణము పూర్ణమైన సతి అనికి మనకి ప్రతి క్షణము మన అనుభవ రూపమే ఉంటుంది నేను ఉన్నాను అన్నది ఆ అనుభవ రూపం దాన్ని మీరు పట్టుకోనక్కర్లేదు దాన్ని మీరు ఏమీ రిస్లెక్ట్ చేయనక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు దాన్ని దాన్ని పొందటానికి ప్రయత్నం చేయనక్కర్లేదు ప్రయత్నం మానేస్తే సరిపడుతుంది అనుభవ రూపం జస్ట్ బీ దట్ ఆర్ యుర్ దాట్ అటువంటి అనుభవ రూపమైనటువంటి ఆ ఆత్మస్వరూపం ఏది కలదో అది తెలియక నేను అన్నదానికి డెఫినేషన్స్ ఏమో యాడ్ చేసుకుని ఆయన తీసి ఆయన గట్టని వీడను అది తెలియకపోవడం అవిద్య నేను కాని దాన్ని నేననుకోవడం మేహం ఈ అవిద్యా మేహము అన్నది కళ్ళకి కట్టేసిన గంటలు ఇవి ఆ గంతలు నుంచి వీరు బయటపడిపోయారు మోషిక గంధార పురుష వచ్చ తర్వాత స్వంపు సదాత్మానముపసంపద్యా సుఖీ నిర్వృత సార్ అది అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నేను ఆత్మజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే నేటి నేతి ఐఎం నాట్ దిస్ ఐఎమ్ నాట్ బ్యాడ్ అలాగే ఉంటుంది ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ బ్యాడ్ ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ బ్యాడ్ ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ బ్యాడ్ ఇంకా ఆఖరికి ఇంకా ఇంకా నాట్ దిస్ అని నాటు కట్టని ఏం మిగతా ఇంకేముంటుంది ఎంతసేపు ఉంటారు ఇంకేం లేదా ఇట్స్ ఎ ప్రాసెస్ ఈ టేక్స్ టైం అది గ్రోత్ అది అది కాసం మహాత్ముల ఆశీర్వచనం ఉండాలి తర్వాత సత్సంగం ఉండాలి బాగా సరైన సత్సంగం పడాలి తలకిందులు సత్సంగంలో పాతికేళ్ళు ఉన్నాయి యాభై ఏళ్ళున్నా ఉంటారు అందు దానివల్ల వర్కౌట్ కాదు సరైన సత్సంగం పడాలి సరైన మందు పడాలంటారు చూడండి అరగంగా సరైన సత్సంగంలో పడ్డట్లయితే వారు గురువు అయిపోతారు ఈ భ్రాంతి డెఫినేషన్స్ భ్రాంతి పూర్వకమైన నిర్వచనాలన్నీ పక్కన పెట్టేసి హీడ్ ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుంది అంతకంతకీ ఫ్రీ అయిపోతుంది హీ రిమైన్స్ ఫ్రీ అండర్ దిస్ కాయ్ నో డెఫినేషన్ అండర్ ది స్కాయ్ అలా ఉంటుంది సో అటువంటి స్థితిని వాడు పొందేసినప్పుడు అదే సదాత్మా స్వం సదాత్మానసంపధ్య హిజ్ బెట్సా ఐ ఆమ్ బెస్సార్ నథింగ్ ఎల్స్ అయా బర్ష మరి భోజనం భోజనం గురించి చెప్ప చేయకుండా భోజనం గురించి ఏముంది భోజనం అన్నది దట్ ఈస్ ది లీస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ కానీ దట్ ఆక్యుపైస్ మోస్ట్ ఆఫ్ అవర్ అటెన్షన్ సో భోజనం గురించి పరమేశ్వరుడు ఇంతకాలం భోజనం పెట్టినవాడు ఇంక ఏదో ఇంకెంతకాలం బతికిన ఇంతకాలం బతకం ఏదో ఇప్పుడు తిన్నంత జనం కూడా జోనంలో తిన్నది ఇప్పుడు ఇంకా తినలేమో తినకూడదు కూడా ఒకప్పుడు భగవంతుడు కొంత శుద్ధ విత్రుజా చేసేదంటే మహోపకారం చేస్తున్నాడు అనమాట అంతకంటే ఉపకారం ఒక్క పూట నక నకలు ఆడిపోయాడుంటే ఆ ఉపకారం ఇంక దేని వల్ల జరగదు ఏ డాక్టర్లు కూడా అంత ఉపకారం చేయలేరు కాబట్టి లంకల మరణవసరం సో కాబట్టి భోజనం గురించి చెప్పలేదు ఇంద్రియ భోగాల గురించి చింతలేదు ఇల్లు వదిలి ప్రారంభాధీలంగా ప్రకృతి ధారణ ఇంతకాలం నడిచింది అదే నడుస్తుంది చింత చేయాల్సింది ఏమీ లేదు చింత ఒక్కటే గమనించదండి అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే మిగిలి ఉన్నదంట కాబట్టి ఆయాన్ని చూస్తే ఆయా బట్ అనే డెఫినేషన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత అలా నిషేధించుకుంటూ పోతే ఇంకా అయాం పక్కన ఏది పరిణామాలను మిగలదు సర్వ నిషేధ అవధి అన్ని నిషేధాలే అయిపోతాయి ఇంకా మిగిలింది ఏమిటి మిగులుతుంది ఏం మిగులుతుందో అయాన్ని మిగులుతుంది ఆ తత్తి మిగులుతుంది ఆ ఉనికి మిగులుతుంది అదే వాడు స్వరూ స్వం సదాత్మానం ఉపసంపద్య అదే ఉపసంపత్తి అంటే ఉపనిషత్తు అసలు ఉపదాని పొందుతాం లేదు పొంది సుఖీ నిర్వృత సుఖీ అంటే సుఖీ దుఃఖీ సుఖీ కాదు ఆనంద స్వరూపుడై నిర్వృత అంటే హీ ఈజ్ ఫుల్ఫిల్డ్ అంటే ఇంకా అశాంతి లేదు నిర్వృశాంతి నిర్వృత అంటే శాంతి లేదు అంటే అశాంతి లేదు అని అశాంతి అనేక రూపాలుగా ఉంటుంది కామలో ఉందనుకోండి అశాంతి పెరిగి పుట్టిందంటే అశాంతి కదా కోపం వచ్చిందనుకోండి అశాంతి లోభం వచ్చిందనుకోండి అశాంతి అశాంతి పలు రూపాలుగా ఉంటుంది కానీ అశాంతి తొలగినప్పుడు వచ్చే శాంతి ఏకరూపంగా ఉండదు నిశ్శబ్దంగా ఉందనుకోండి వర్షం తెలిసి గెలిచినప్పుడు నిశ్శబ్దం ఎలా ఉంటుంది లేదా గోళ చేసి నిద్రపోయారు పది మంది చేసి చేసి నిద్రపోయారు నిశ్శబ్దం నిశ్శబ్దంలో భేదమైన ఉండదు నిశ్శబ్దం అన్ని సందర్భాలలో ఏకరూపంగా ఉంటుంది శబ్దంలోనే భేదం ఉంటుంది అలాగే అశాంతి పలు విధాలు శాంతి ఏకరూపం నిర్వృత purnamaina tripti ni kendesi swap he has no issue with life he has no issue with people he has no issue with god all accounts are settled no issue itani bodu no issue adi a predam adi uhakandana predam endukante prathi vaadi ki edho oka issue undadu daayamariki tho issue untundi entakalu untundi vaagaru issue ella mari vela idelo adaraga pettu ఇంకోహరితో ఉంటుంది బాస్తోకుంటుంది ఎవో ఇష్యూలు ఉంటాయి పేరెంట్స్ తోటి ఇష్యూలు ఉంటాయి ఫాదర్ హెస్ బండస్ మదర్ హెస్ మా బండర్స్ అంటో ఇష్యూలు ఉంటాయి బ్రదర్స్ తోటి ఇష్యూలు ఉంటాయి ఫ్రెండ్స్ తోటి ఉంటాయి బంధువులతో ఉంటాయి క్లబ్ మెంబర్స్ తోటి ఉంటాయి అన్నీ బతికి ఇష్యూ అటువంటి దాంతో ఉంటే దాంట్లో లేదు అది ఎందుకు ఇంకా నో ఆల్ అకౌంట్స్ ఆర్ సెటిల్డ్ ఫర్ హిమ్సెల్ నాట్ టు బి టోల్ నిర్వృత సార్తమేవాహ ఆచార్యవాన్ ఇదే విషయాన్ని శృతి చెప్పింది ఇంతవరకు చెప్పిన విషయాన్ని శృతి యావని చెప్పిందంటే ఆచార్యవాన్షోద ఆ బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుడి వద్దకు వెళ్లే వ్యక్తి వాడు లేదా వాడు తెలుసుకుంటాడు అంతే చెప్పింది ఇంకేం చెప్తారు అంతకుండా శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అస్పశ్యతి సపశ్యతి అని చెప్తాడు ఎవరు చూస్తాడో వాడు చూస్తారు ఇంకా అందుకంటే ఏం చెప్తారని అస్పశ్యతి సపశతి అలాగే ఆచార్యవాన్ పురుషో లేదా అది అనుభవైక వేద్యం కానీ దాన్ని వాక్కులలో పెట్టి చెప్పి ఇదేం కాదు కాబట్టి ఆచార్యవాన్ పురుషో లేదా ఎక్స్ప్లైన్స్ ఎవరిథింగ్ ఇది తర్వాత मुक्ता चार्य मुक्ताद्यानहन सेवा काल चुेप सदात्मस्वूपंपत्क्यशेष अक मंत्रे तवदे चरमन उ అక్కడ ఉన్నది అది వాణికి కష్ట అంటే వానికి వానికి అంటే దేనికి చూడాలి మనం అంటే అంత మాత్రమే అంత మాత్రమే ఎంత మాత్రం అది చూడాలి చిరం అంటే విలంబము తెలుగులో ఆలస్యం నాకు అనబుద్ధి కాదు ఎందుకంటే సంస్కృతంలో ఆలస్యము అంటే డిలే అని అర్థం లేదు తెలుగులో ఆలస్యం అంటే అర్థం ఏంటండి డిలే ట్రైన్ ఎంత ఆలస్యంగా వచ్చింది అంటే అలాగా ఎంత బిలే అని అర్థం సంస్కృతంలో అర్థం లేదు కాబట్టి లేని అర్థాన్ని ఎలాగ వచ్చే ఎలాగో చెప్పడం కాబట్టి ఇలాగంటే సమస్య వస్తుంది సంస్కృతం చదువుకోవటంలో ఇబ్బంది సంస్కృతం చదువుకోలేదు అనుకోండి నడిచిపోతాయి కాబట్టి నేను అంచేతనే ఆలస్యం అని నేను అన్నా విలంబము సంస్కృతంలో ఆలస్యానికి అర్థం ఏంటంటే సోమరి ధనము అర్థం అలసహ అలసహ అంటే సోమరి ఆలస్యము సోమరి ప్రమాద ఆలస్య నిద్రాది తమోగుణాన్ని చెప్తూ శ్రీకృష్ణుడు పద్నాలుగో అధ్యాయంలో ప్రమాద అంటే యాక్సిడెంట్ కాదు సంస్కృతం ప్రమాదమే ప్రమాద అంటే నరుపు ఆలస్య అంటే ఆలస్య అంటే తెలుగు ఆలస్యం కాదు సంస్కృతం ఆలస్యం సోమరుధనము నిద్ర ఇదండి తమోగుణానికి ఇలాగ ఉంటారు ఎలా లెక్కలు చేశా మరిచిపోయాను తెలుగు మరిచిపోయారు సోమరుదనం ఈ మూడు కలిసి ఉంటాయి ప్రమాద ఆలస్య నిద్ర మూడు కలిసి మూడు కలిస్తే తమోగుణం అవుతుంది కాబట్టి విలంబము చిర అంటే క్షేప అంటే విలంబము అంటే కాలం గడిచిపోవాలి కాలక్షేపం అంటారేమిటి కాలక్షేపం బఠానీలు అంటారు అంటే ఆ బఠానీలు తింటుంటే కాలం గడిచిపోవటానికి సహకరిస్తాయేమో అని నా అభిప్రాయం సో క్షేపం అది క్షేపంతకాలము క్షేపం అవ్వాలంటే గడవాలి దేనికే కావత గడవడం ఏంటి కావదే వచ్చి రం దేనికంటే వీడు జ్ఞానం అయిపోయాడు కానీ ప్రారంభ కర్మాధీనంగా దేహం ఉన్నది ఈ దేహం కనుక అయిపోతే ఇంకా పూర్తిగా శక్తుల విలీనం అయిపోయి ఇంకా ఒక వ్యక్తిగా ఉండడు లోక దృష్టిలో ఒక వ్యక్తిగా ఉంటాడు కదా జ్ఞాని కూడా జ్ఞాని కూడా వేదార్కంలో వివరిస్తారు అక్కడ ప్రధమ భావనలోనే ఉంది ఈ మీమాంస అక్కడ ఏమైనా ప్రశ్న వేస్తారంటే ఆకలి వేసి విడి భిక్ష చేస్తున్నప్పుడు వాడు పరిచ్ఛిన్నం వ్యక్తియా లేక పరబ్రహ్మయా అని ప్రశ్న వేస్తారు ఇది మీమాంస బృహరాంగ ఫస్ట్ వాంగంలో ఉంది మీరు ఓపకుండా చాలా సంగతులు ఉన్నారు సో అంటే దానికి సమాధానం ఎలా అంటే శంకర్లు బాగా చెప్తారు వాడు ఆకలి వేసి భోజనం చేస్తున్నప్పుడు పరిచ్ఛిన్నం వ్యక్తి అని చెప్తారు ఎందుకంటే దేహాభిమానం ఎక్కించి దేహాభిమానం లేండే నాకు ఆకలిస్తోంది నేను భయం చేయాలనే ప్రవృత్తి ఉండదు ఎక్కించ దేహాభిమానం ఉండాలి ఇప్పుడు మూర్చిప్పుడు ఉన్నాడు అనుకోండి ఆకలిగా ఉంటుంది కానీ ప్రవృత్తి ఉండదు కానీ వీడికి ప్రవృత్తి ఉంటుంది అంటే హీ మేక్ ఎర్న్ ఫుడ్ గట్ ఫుడ్ అండ్ టేక్ ఎప్పుడు కరుచుందం వ్యక్తి మరి బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు అంటే శంకర్లు అంటారు ఆ టైంలో అనుభవంతో చెప్తారు మహాత్ముడు పుస్తకాల్లో నుంచి కోర్టు చేయడం కాదు అనుభవంతో చెప్తారు అనుభవానికి కొటేషన్స్ జోడిస్తారు అది శంకర్ల యొక్క భాష్యం కాదు ఉపనిషత్తున అనుభవంతో జోడిస్తారు సో ఎనివే ఆయన ఏమంటారంటే ఆ టైంకి వీడు ఆ బ్రహ్మభావం నుంచి కొంచెం కిందకి దారుతాడు అని చెప్పారు దారి అభిక్ష చేసేసి భిక్ష పూర్తి అవక్కలేదు అభిక్ష అనే ప్రయత్నం ఆరంభం అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మభావంగా ఉంటాడు అని చెప్పారు సో ఆ విధంగా డైలీ ప్రైస్ ఆర్ ట్రైస్ ఆ బ్రహ్మభావ చూపు ఉంటుంది బ్రహ్మజ్ఞానికి కూడా అది కూడా పోతుంది ఎప్పుడు దేహత్యాగం ఉంటుంది కశ్య తాగదేవచరం అంతే ఆలస్యం వారికి అంతే ఆలస్యం ఉంది మంత్రం వారికి అంతే ఆలస్యం దేని కింద ఆ ఆత్మస్వరూపంలో విలీనమగుటూ అని మన మంత్రంలో లేదే ఆ మాట వాక్య శేష దాన్ని మీరు ఆ సందర్భాన్ని సో సదాత్మస్వరూప సంపత్తే ఇది వాక్య శేష వాక్యంలో శేషం ఇది కూడా కలుపుకుంటే వాక్యం పూర్తవుతుంది ఆ సత్ రూపమైన ఆత్మస్వరూపంలో సత్ ఆత్మస్వరూపం ఏమిటండి ఆత్మ అంటే మీరు స్వరూపం ఏండి మీ స్వరూపం మీరు తొడుక్కున్న చొక్కాలాగో మీ స్వరూపం అవుతుందండి తొడుక్కున్న సొక్కలాగూ స్వరూపం అవుతుందా అన్నాడే ఒక దేహం కూడా చొక్కా లాగు సో ఇప్పుడు ఒకటి వచ్చి నేను మహారాజు గారు పెట్టుకుని టోపీ పెట్టుకున్నాను విశ్మీసం మహారాజు గారు తొడుక్కునే అంగీ తొడుక్కున్నాను కాబట్టి దాని మహారాజు గారిని అంటే మీరు ఒప్పుకుంటారండి ఒప్పుకోరు ఎందుకంటే తొడుక్కున్న బట్టల్ని బట్టి మనిషి ఒకటి అవరు దేహం కూడా అటువంటిది అంగీ వంటిది కాబట్టి మీ స్వరూపము సత్ సత్ ఆత్మస్వరూప సత్ అయి ఉన్న ఆత్మస్వరూపంలో విలీనమైపోతాడు ఇంకా చ్యుతి ఉండదు ఇంకా దిక్ష చెప్పి చ్యుతి ఉండదు దిక్షకి చూతుంటుంది రైల్వే రిజర్వేషన్ కి చూత్ ఉంటుంది ఇప్పుడు విమానం ఎక్కాలన్న రైల్వే రిజర్వేషన్ కి మీరు ఏజ్ అడుగుతారు ఏది కరెక్ట్ గా చెప్పాలి మీరు కనుక ఏది ఆత్మకి దేహ ఆత్మకి ఏజ్ లేదని మీరు చెప్పారనుకోండి వారి ఏజ్ ముత్తైన వేసి ఏమంటే ఈ మీద కాదు మేము ఒప్పుకో మీరు మొత్తం పెనాల్టీ అసండి అంటే మేల్ ఫిఫ్టీ సెవెన్ కరెక్ట్ గా చెప్పాలి మేల్ వివక్ష లేదని అలా చూడదు కాబట్టి ఉంటుంది ఎత్కించి చ్యూతుంటుంది ఆ సందర్భాలు అందించడం చూట్ ఉంటుంది ఆ చ్యూతు లేకుండగా వనస్పర అంటే మహాత్ముడికి దేహత్యాగము వాళ్ళకి పండగన్నారు ఎందుకంటే దేహత్యాగం అయిపోతే ఈ దీక్ష చేయటం ఈ చిక్క ఈ ఈ గోళ ఏ ఉండదు విలీనం అయితే ఉండొచ్చు అంటే జగత్తమైపోతుంది జగత్యాగం జ్ఞానే కాదు జగత్యాగమైపోతుందంటే వాడు సంసారం అయిపోతాడు కానీ జ్ఞానంలో అవుతాడు జగత్త ఏమైపోవడం ఏమిటండి ఇప్పుడు మీరు సినిమా చూసి సినిమా మధ్యలో చాలాదికమంది సినిమా చూసింది దానిని వచ్చేసారనుకోండి అదే సినిమా ఏమైపోతుందో అని అది ఎక్కడ పోయినది ఏదో ఒకటి అవుతుంది ఏదోగా దగ్గర ఎందుకంటే అది మిక్స్ ఇది ఇట్లా షో అది ఏమవడం ఏమీ అవ్వకపోవడమే దాని లక్షణం కాబట్టి ఈశ్వరుల్లో కలిసిపోతే ఇంకా అంతకంటే మహాభాగ్యం అదే కానీ ఇంకోటి వీడు తిని భోజనం ఇంకోటి చేస్తారు ఊరికే కూడా అలా భోజనం చేస్తూ ఉంటాడు కదా అది ఇంకోటి భోజనం వన్ మోర్ దర్శనం వీళ్ళు టైట్ జరుపు అనదర్ దర్శనం వీళ్ళు టైట్ జరుపుతుంది దట్ ఈస్ ది అడ్వాంటేజ్ కాబట్టి మహాత్ములు పండగదు దేహత్ ఉంటే పండగా ఫస్ట్ కావలేదా చిరం కానీ తప్పదు కొంత ఆలస్యం ఉంది ఆ స్వరూప సంపత్తికి కొంత ఆలస్యం ఉంది ఎంత ఆలస్యం ఏమా కథ వస్తుంది కొంత ఆలస్యం మాత్రం ఉంది అది అది ఎంత ఆలస్యమో చెప్తున్నారు కియాంకాల స్థిరం తే మహాత్ములకి ఎంతకాలము క్షర ఆలస్యం ఎంతకాలం ఉంది అంటే ఏం చెప్తాం ఏమని చెప్తారు మా ఇప్పుడు ఏదంతా సిక్స్డ్ ఏం లేదు కదా విధమక్ష ఎంతకాలం ఆత్మజ్ఞ ఆత్మజ్ఞాని చిరకాలం జీవించవచ్చు అదేహము లేకపోతే అంతకాలం శంకరులు ఎంతకాలం జీవించాడు థర్టీ టూ ఇయర్స్ ఏకాలం విషయాన్ని ఎంతకాలం జీవించాడు థర్టీ నైన్ రామతీర్థం ముప్పై నాలుగేళ్ళు ఆయన రామతీర్థం అంటే బ్రహ్మ నడిచి బ్రహ్మ తత్వం అరవంటి కాదు ఆయన కైలాసాస్త్రమంలో ఒక చిన్న అరుగు ఉంది సిమెంట్ ప్లాట్ఫామ్ మనిషి కూర్చోడానికి సరిపడుతుంది అక్కడ కూర్చుని కూడా అక్కడ రాసిపెట్టారు మహా స్వామి రామతీర్థకి బయట అని ఒక ప్లాట్ఫామ్ రాసి దానికి సాస్తాంగం చేసి రావాలి అక్కడికి వెళ్ళి దాన్ని కృషించాలంటే కూడా మహాపుణ్యం ఉండాలి నడిచే బ్రహ్మ ఆయన ముప్పై గృహస్థ సన్యాసం ముప్పై నాలుకే గృహస్థ అన్నీ అవుతాయండి అలాంటి మహాత్ ఎంత కాలం చెప్తా కొంతమంది అరవై వేలు డెబ్బై వేలు దాకా జీవించొచ్చు ఎనభై వేలు జీవించొచ్చు ఎంతకాలము అంటే ఎలాగ నిర్ధారణ చేసేది చెప్తున్నారు ఇచ్చేతత్న ఇప్పుడు చూడండి అక్కడ కొంచెం గ్రామర్ మీరు ధాతులు చదివారు కదా సహిష్యతే చదివారు కదా సహిష్యతే సహిష్యే సహిష్యే సహిష్యే సహిష్యే సహిష్యే సహిష్యే విమో ఇది ఉత్తమ పురుష అంటే అహం అనమాట నేను ఇప్పుడు ఇక్కడ నేను కాదుగా జ్ఞాని గురించి కూడా మాట్లాడుతుంట ఆత్మజ్ఞానికి ఎప్పటిదాకా అంటే ఎప్పటి వరకు విముక్తి కలగదు అప్పటి వరకు అప్పుడు నేను నేనైనా ఉత్తమ పురుషులు చెప్పకూడదు ప్రథమ పురుషులో చెప్పాలి వాడు అన్న అర్థం అని చెప్పాలి అంచేతనే విమోక్షి అంటే విమోక్ష్యతే అని సహిష్యే అని ఉంటే సహిష్యతే అని ప్రథమ పురుషులు అని కాబట్టి ఏమన్నా విమోక్ష్యే అంటే నవిమోక్ష్యే ఇచ్చేతత్ అని అర్థం ఇచ్చేత అని కనుక ఎక్కడైనా వస్తుంది సంస్కృతంలో అని దాని వ్యర్థము అని ఇది అని కాదు ఏపదంటే ఇది అని ఇది అని కాదు అంటే అని దాని అర్థము సోక్ష్యే అనే దానికి అర్థం ఏమిటి ఉత్తమ పురుషుడు పట్టుకొచ్చారు పురుషం వ్యక్తయేన పురుషుని మార్చే అలా నీ ఇష్టమైన మార్చేకం సామర్థ్యాత్ మార్చే సందర్భం ఉంది మార్చాల్సిన అవసరం ఉంది అట్లా సామర్థ్యం ఎందుకంటే మహాత్ముడు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందినాడో వాడు అని వాక్యం వాడు సహా అని సహా అని ఉన్నప్పుడు వినాక్షియే ఎలా పెడతారు కానీ సూత్రం ఎలా అంటే అస్మదుపపదం అయి ఉండాలి ఉత్తమ పురుష రావాలంటే అస్మదుపపదం అక్కడ కనపడచ్చు కనపడకపోవచ్చు దృష్ట అదృష్టో అస్మదుప పదం అయి ఉండాలి నేను వెళ్ళుచున్నాను అని నేనున్నప్పుడే ఉత్తమ పురుష వస్తుంది నువ్వు నేను మీరు ప్రయోగించకపోవచ్చు నీళ్ళు తిన్నాను అన్నప్పుడు నేను అండరిస్తుంది అస్మగోపదం అంటారు కనపడచ్చు కనపడకపోవచ్చు అప్పుడు ఉత్తమ పురుష ఇక్కడ అస్మగోపదం లేదు తత్తు ఉపపదంగా ఉన్నది కాబట్టి ఆ తత్తు ఉపపద సామర్థ్యాన్ని బట్టి సామర్థ్యాన్ని కంటే దేని సామర్థ్యం అది పదలది ఉపపద ఇక్కడ ఉపపదం అస్మత్ లేదు తత్తుంది కనుక సహాయం ఉంది కనుక ప్రథమ పురుష మార్చుకోవాలి మంచిది అంతవరకు వీడు ఆ విముక్తి కలగనంత వరకు యాదన్నా విమోక్ష్యతే విముక్తి ఉంటే దేహత్యాగం దేహత్యాగము కలిగనంత వరకు అంతవరకు ఈ దేహము నడుస్తూ ఉంటుంది అటేషనల్ బ్రహ్మభావం నుంచి క్షీతులవుతూ ఉంటాడు మళ్ళీ బ్రహ్మభావం నిలిచి ఉంటాడు ఒక్కసారి దేహత్యాగం ఎ్రహ్మభావంలో ఉండిపోతుంది అని వ్యవస్థ అలా ఆ కాలమంతా అంటే అది కర్మ నిర్ధారణ చేస్తుంది ఏ కర్మ కర్మకి జ్ఞానానికి ఉండే సంబంధం ఏమిటి దిస్ ఇస్ ది టైం టు సెటిల్ ఆల్ దోస్ ఇష్యూస్ మొదలు పెడుతున్నారని ఏన కర్మణ శరీరమారబ్ధం తస్వభోగేనా క్షయాత్ దేహపాతో యావదిత్యర్థ ఎంతవరకైతే విముక్తిని పొందలో దేని నుండి విముక్తి దేహము నుండి అది ఎప్పుడు కర్మ నుండి విముక్తి ఏ కర్మ నుండి ఏ కర్మ చేతైతే దేహము పుట్టినదు ఆరబ్ధం అంటే పుట్టడం ఆరంభించడం అంటే పుట్టడమే కదండి ఆరంభం అంటే పుట్టడమే కదా కాబట్టి ఆరంభము అంటే పుట్టుడా పుట్టుటా ఘటము ఆరంభమైనది అంటే ఘటం పుట్టిందే సో ఏ కర్మ చేత శరీరము ఆరంభింపబడినదు అంటే దాచతనే శరీరాన్ని ఆరంధించిన కర్మను మనం ఏమనొచ్చంటే ఆరబ్ధ కర్మ అనొచ్చు రంభించిన కర్మ ఆరబ్ధాకి ఒక విశేషణ వేసుకోండి ఒక ఉపసర్గ గట్టిగా ఆరంభించిన కర్మ గట్టిగా ఆరంభమైన కర్మ ప్రా అంటే గట్టిగా ప్రారధ అంటే ఇంకా పేరు మానేద్దామనడానికి వీరు లేదు ఇంకా అందుకోసం ప్రారబ్ధ కర్మాన ఈ ప్రార సంస్కృతంలో దాని వ్యవస్థలో ఉంది చూసారా ఇదంతా పెట్టింది ఏదో ఉంటుంది అంతా ప్రారంభం ఉండదో ఏదోనో అలా ఏదో కన్నా ఏదో కన్నా ఉంటుంది ఈ అర్థమేముండదు అక్కడ సో అలా ప్రాబ్లం అంతేకన్నా సంస్కృతంలో దాని మూలం స్పష్టంగా తెలుసుకుంటే క్లీన్గా ఉంటుంది సో ఏ కర్మ ఈ శరీరము గట్టిగా ఆరంభమైనదో అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకోలేని విధంగా ఆరంభమైందో తెచ్చే ఉపభోగేన క్షయాత్ ఆ కర్మ క్షయమైపోవాలి ఎలా క్షయమైపోతుందంటే ఉపభోగేన క్షయాత్ అనుభవించేస్తే క్షయమైపోతుంది అంటే తలపోటు వచ్చిందండి ఏదో పాపకర్మ ప్రభావించే తలపోటు వచ్చింది ఈ తలపోటు ఎలా పోతుంది అనుభవించేస్తే పోతుంది అనుభవించేస్తే పోతుంది మనం అల్టిమేట్గా చేసేది అదే మనం ఏదో అనుకుంటాము మందు వేసుకుంటే పోతుంది మరొకటి వేసుకుంటే పోతుంది అనుకుంటాం మందు వేసుకుంటే పోతుంది అనుభవించేస్తే పోతుంది అయితే మనం మందు వేసుకున్నాం మనకి డౌట్ ఇది అరగం చాలాసేపు ఉంటుందేమో అని డౌట్ ఉంది గంట ఉంటుందో రెండు గంటలు ఉంటుందో అని డౌట్ ఉంది కొంచెం వేసుకుంటే అరే పోతుంది కానీ వీటికి డౌట్ తోసి మందు వేసుకుని అప్పుడు వేచి ఉంటాడు పోతుంది అనుభవంతో పోతుంది అనుభవించాలి నందు వేసుకుంటే అనుభవం తక్కర్లేదా మీకు జ్వరా వచ్చింది అనుకోండి మందు వేసుకుంటే అనుభవం దక్కలేదు అనుభవం అంటే కానీ పాయింట్ ఏమిటంటే మందు వేసుకుంటే ఈ దుఃఖానుభవం తగ్గుతుందని ఒక అభిప్రాయం ఫ్రూ టి ట్రూ అవసం బట్ దుఃఖానుభవం మందు ద్వారా తగ్గాలంటే కూడా దాని వెనకాల ప్రారంభం అనుకూలంగా ఉండాలి అది అనుకూలంగా ఉండాలా కలదా సపోజ్ ప్రారంధము వీరు గంట సేపు తలకోటతో బాధపడాలి అని ఉందనుకోండి వీరు వెంటనే మూడు టాయిలెట్లు వేసుకున్నాడు అనుకోండి ఏమైపోతుంది ప్రారంధం వెనక వెళ్ళిపోతుందా వెళ్ళదు ఆ గంట సేపు బాధపడాల్సి ఉంటుంది అయితే ప్రారంభం రూపాంతరాన్ని చెందుతుంది ఎలాగంటే తలకోట తగ్గిపోయి కడుపులో మంట ఆరంభం ఎందుకంటే టాబ్లెట్లు అది ఎసిడిక్ టాబ్లెట్లు కాబట్టి చాలా ఎసిడిక్ గా ఉంటాయి కొంచెం ఎసిడిటీ ఉన్నవాడు ఈ టాబ్లెట్లు వేసుకుంటే చాలా కష్టపడతాయి చాలా డేంజర్ ఎసిడిటీ ఉంటే తెలుస్తుంది దాంట్లో ఉండే సో కాబట్టి ప్రారంభం ఉంది మందు వేసుకోవాలి మందు వేసుకోవద్దని నేను చెప్పను ప్రాక్టికల్ గా ఉండాలి మందు వేసుకోవడం కూడా ప్రారంభంలో ధ్యానం దేవుడితో దండం పెట్టుకుంటుండడం మందు వేసుకోవటం అనుభవించేయటం అనుభవం వల్ల పోతుంది అంటే ఒకసారి నేను ఏదో ఇబ్బందిలో ఉన్నా ఫిజికల్గా కొంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతుంటే ఒక అతను అడిగాడు ఏ ఏమంటే చాలా కష్టపడుతున్నారో ఏమిటని అన్నాడు ఏ పర్వాలేదు ప్రారంభం క్షయం ఎక్కుతుంది అని అన్నాడు నేను దైవం అలాగే అనుగ్రహించాడు ఆ సమస్య ఫైవ్ సిక్స్ అవర్స్ పోయింది ఆ సమస్య అదో నాకు అలా గుర్తుంది ఎప్పటిదో మాట సో అప్పుడప్పుడు అది అనుకుంటూ ఉంటాం కాబట్టి ప్రారంభం అనేది ఒకటి ఉంది దాన్ని అలా అనుభవించేస్తే ఈ రకమైన ఒక గుండె నిర్భరం ఒకటి చేసి పెట్టుకుంటే ఉపయోగపడు ఇప్పుడు మన శరీరము మనస్సు బలంగా ఉన్నప్పుడు అంటే క్లాసులో క్లాస్ అన్నది దీన్ని పరీక్షాకాలము అంట శంకర్లు పెట్టిన పేరు వ్యుత్థాన కాలము పరీక్షాకాలము రెండు పేర్లు పెట్టారు జాగ్రత్త వ్యవస్థలో వ్యుత్న కాలం అంటే ఇంటికి సంసారంలో పడిపోయి దాటితో పడిపోయి కొట్టుకుపోతాయి అన్నాడు అది వ్యుత్న కాలం పరీక్షాకాలం అంటే కూర్చుని ఏమిటి మనం బతుకు ఈ ఆత్మేమిటి దేహం ఏమిటి అని పరీక్ష చేస్తాం ఇది పరీక్షాకాలం పరీక్షాకాలంలోనే రోగం ఏమిటి దాని దుఃఖం ఏమిటి వాట్ ఈస్ హిట్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దాట్ అన్ని విచారం చేసుకోవాలి పరీక్షాకాలంలో చేయగలుగుతుంది విచారం నిస్థాన కాలంలో చేయలేదు కాబట్టి అనుభవము చేతన అన్నీ పోతాయి యావన్నవి ఇది పెద్దవాళ్ళు పూర్వం వాళ్ళకి ఇలాగంటి సత్యాలు జీవిత సత్యాలు అలాగా ఉగ్గుపాలతో దోచేసినట్టు వచ్చేసి వాళ్ళు అలగోకగా నేను ఎంతో మందిని ఎదుగుతున్నాను అలాగే అయ్యో పాపం కష్టపడుతున్నారు ఏదైనా డాక్టర్లు గుర్తించాలంటే పర్వాలేదులే ఏదో ఇచ్చాడు డాక్టరే ఇచ్చాడు ముందు ఇది మందేగా ఇది మాత్రం మందు కాదు ఇది ముందు మన ఊర్లో ఉన్న డాక్టరే ఇచ్చాడు మా అమ్మగారు మన ఊర్లో ఉన్న డాక్టర్ శంకరం పేరు శంకరం ఇచ్చాడు కదా అమ్మ డాక్టర్ కాదు అతను ఇది నాకే డాక్టర్ ఇది ఏదంటే ఎనీ క్వాలిఫికేషన్ అంటే ఫోన్లేదా డాక్టరేగా ఏదో డాక్టర్ అని మేము అనుకుంటుందో డాక్టర్ మందు అని అనుకుంటున్నాం మందు అల్టిమేట్ గా మనం అనుభవించాలి ప్రారంభానుభవం అనేది అసలు ఉంటుంది నువ్వేం జంట చేయకు అని వాళ్ళు అలా అనుభవించేస్తుంది కదా కాబట్టి వాటర్ విషం ఏంటి వెరీ గ్రేట్ విషం ఈ మోడర్నిటీ వచ్చి ఈ విషంలో ఇది దీనికి అసలు ఇది ఇది విషమేనా అని డౌట్ చేసి ఇట్లా తయారైంది ఎందుకని మన వైద్యులు మందులు అలాగా ప్రాన్సరేట్ అయిపోతూ ఉంటాయి దాంతో ఇవన్నీ మన కోసమే ఉన్నాయని వాళ్ళు ఊరితే మన అలాగా ఓదొట్టేస్తూ ఉంటారు దానితోటి ఏమనిపిస్తుందంటే మనం ఈ నందులన్నీ వాడేయాలి కాబోలు అనే భాంతులు పడుతున్నాం ఏదో ఏదో టాబ్లెట్ ఏ ఒక మనస్సుకి ఒక విశ్రాంతి కోసం అయితే మనస్సు అలా దొడిచేస్తూ ఉంటుంది ఓ వేసుకో వేసుకో ఒకప్పుడు ప్రాక్టికాలిటీ అనేది కూడా ఒకటి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నెట్టి తగ్గుతుంది మనం ఎదురా పని చేసుకోవచ్చు ప్రాక్టికల్ టర్మ్స్ కూడా ఉంటాయి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇలా యాంటీబయాటిక్ తీసుకుని అలా పడి ఉంటే రెండు రోజులు మూడు రోజులు తగ్గుతుంది తలపోటు ఉంది బాగా నొప్పిగా తలకోటి ఉంటే అమృతాంజనం నెస్ట్ ఎందుకంటే ఏ ఘాటుగా పుట్టిందో ఏ తగ్గిందో వాడిందో అది రోజు చేత తగ్గిందో కాదో దాటిగా ఉంటే ఏ కొంత రిలీఫ్ ఉన్నట్టుగా ఉంటుందో అది అమృతాంజనో జూ బామ్ అయితే ఎంత మంత్రో ఉంటావో అనుకోండి లేదా నోపి తగ్గిందో వారి చెరవీందో ఏదో ఉంటుంది ఈ లోపల ప్రారంభత్సవే తగ్గుతుంది అప్పటికీ తగ్గకపోతే ఒక ఐదు వేలు సంపాదించి వేసుకోవచ్చు ఏదో ఒకటి ఐదు నాలుగు ఐదు వే వేసుకోవచ్చు అత్యసరానికి మీరు ఈ లోపల ఏదైనా కలవరంగా వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుతుంటే ఫోన్ అయిపోతుంది సో మొత్తానికి ఒక కైండ్ ఆఫ్ ఇవన్నీ పిక్చర్లోకి తీసుకుని అకౌంట్లోకి తీసుకోవాలి పరిగణన చేయాలి ప్రారంభము అనుభవము ఇన్సూరెన్స్ సహనము నిన్న ఉండాలి మనకి యూట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ మందులు కూడా ఉండాలి మల్టీ త్రౌన్ అప్రోచ్లో దాన్ని నడిపించాలి కానీ వీడిచ్చిన మందే అదో నర్త కంపెనీ వారే నన్ను సేవ్ చేస్తాడనే ధోరణలో కాబట్టి ప్రారంభ కర్మ అయ్యి ఉపభోగైన క్షయా అంటే అర్థం ఏంటి దేహపాతో యావత్ ఇత్యర్థ దేహము పతనం మనిషికి పతనం లేదు ఆత్మకి పతనం లేదు దేహపాతం అయ్యే వరకు కూడా ఇదో ఇలాగంటే కొంత సుఖదుఖానుభవం ఉంటుంది అప్పుడు ఇంకా కంప్లీట్ పూర్ణమైన సత్ యొక్క విలీనం అయిపోతాడు అంతవరకు అటేషనల్ చ్యుతి ఉంటుంది అని ఎవన్న విమోక్ష్యే అని చెప్పాడు అదైవ సత్సంపత్పత్తే పూర్వవతే సో యావన్న వినాక్షే అథ సంపత్ ఉంది అంటే దేహం అయిపోయిన తర్వాత దేహం అయిపోవడం అంటే కర్మ అయిపోయింది ప్రారంభ కర్మ అయిపోయింది అనుభవం అయిపోయింది అప్పుడు సంపత్స్యే అహం మళ్ళీ ఉత్తమ పురుష ఉత్తమ పురుష కాకూడదు ఇక్కడ ప్రథమ పురుష ఉండాలి పేర్వబట్టి మళ్ళీ పురుషం వ్యక్తము సామర్థ్యము అనంతేహ మోక్ష సత్సంపత్తే కాలభేదోస్తి ఏనాథ శబ్ద ఆనంతర్యా సథ అంటే రెండు అర్థాలు ఉన్నాయి అప్పుడు అని అర్థం తరువాత అని ఇంకో అర్థం ఇక్కడ అథ సంపత్తి అని ఉంది అథ అంటే అప్పుడు అన తరువాత అని అంటే అప్పుడు ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నప్పుడు నొప్పి తగ్గుతుందా టాబ్లెట్ వేసుకున్న తరువాత నొప్పి తగ్గుతుందా తరువాత నొప్పి తగ్గుతుంది కదండి అలాగే ఈయన కూడా దేహత్యాంగం అయినప్పుడు మోక్షమా అయిన తరువాత మోక్షమా అంటే అయినప్పుడు మోక్షం తరువాత కాల తరువాత చెప్తారు కొంతమంది ఆచార్యులు శీలాజీఎన్స్ అలా చెప్తారు ఎప్పుడు తరువాత అంటే ఎలాగా వీరు ఇక్కడ బయలుదేరాలి బయలుదేరి స్వర్గానికి వెళ్ళాలి మరి వీరు ఇక్కడ బయలుదేరతారంటే చచ్చిపోగానే బయలుదేరస్తాడా నువ్వు కొద్ది రోజులు ఎక్కడ వెళ్లాడుతూ ఉంటాడు ఎందుకంటే మళ్ళీ మీరు ఇచ్చేటువంటి ఈ వీళ్ళు ఎలా వేధిస్తున్నారు ఎలా ప్రజనాలు ఇది పెడుతున్నారు కోసం ఇక్కడే వెళ్లాడుతూ ఉంటారు ఇంకా గణ్యోగ భ్రమం ఉండబట్టి అది వెళ్ళడానికి బ్రహ్మజ్ఞాని గురించి అలా జామనం ఉంటుంది ఉండేవాడికి సంసారం ఉంటే ఉండనివ్వండి బ్రహ్మజ్ఞానికి అలా ఉండదు బ్రహ్మజ్ఞానికి అలా ఉండదు సో కాబట్టి తర్వాత స్వర్గానికి వెళ్ళడం మోక్షం కాదు ఆయన బ్రహ్మస్వరూపుడు అయితే ఉన్నాడు ఇంకెక్కడికి వెళ్లడం అనేది లేదు ఆకాశం ఎక్కడికి ఆకాశానికి ఘటాకాశానికి మోక్షం రావాలి ఘటాకాశానికి మోక్షం రావడం అంటే ఏంటి మహాకాశంలో విలీనం అవ్వాలి ఇప్పుడు ఈ ఘటాకాశం మహాకాశంలో విలీనం అవడానికి ఘటం తగిలినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అక్కడే విలీనమవుతాయి కాబట్టి అథ అంటే ఆనంతర్యార్థము లేదు ఎందుకని దేహ మోక్షానికి అంటే దేహ త్యాగానికి సత్సంపత్తికి అంటే ఆ సత్తులో విలీనమైపోవడం మోక్షానికి కాలభేదము లేదు ఏ కాలంలో దేహ త్యాగము అదే కాలంలో పూర్ణంగా సత్తుల విలీనమైపోతుంది కనుక కాలభేదము లేదు కాలభేదం లేదు కనుక అంటే కాలములో తేడా లేదు కనుక అథ అన్నదానికి తరువాత అని అర్థం చెప్పద్దు అథ అన్నదానికి అప్పుడు అని అర్థం చెప్పండి అథ సంపత్ అప్పుడే పరమేశ్వరునిలో విలీనమవుతా అని అర్థం చెప్పండి దీని మీద పూర్వపక్షం ఈ పూర్వపక్షం రేపు దీన్ని ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమా రాజపూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ ఋజో నమ హరిశ్రీ